వాడి వడ్డా ఎక్కడికి పోయిందో తెలియదు వాడి భవంతి ఎక్కడికి పోయిందో తెలీదు వాడి ప్రపంచం ఎక్కడికి పోయిందో తెలియదు నా వెనకాల ఎంతమంది ఎన్ని దేశాల వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు నన్ను ఎన్ని దేశాల్లో గుర్తిస్తారు అనుకుంటున్నారు అలాగా ఎక్కడా కేవలం నువ్వు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది లేదు కాబట్టి మన శరీరం అనే ఇంటికి కూడా ఒక పేరు ఉంది ఇప్పుడు మీ ఇంటి పేరు ఏమిటండి అంటే సాంగత్వ సాధనం మీ ఇంటి పేరంటే నివసించే గృహం బయట పెట్టడం కాదు మనం ఎక్కడ నివసిస్తున్నాం శరీరం ఇంట్లో నివసిస్తున్నాం కాబట్టి శరీరం అనే ఓ పేరు పెట్టేపుడు ఏమిటది సాంగత్వ సాధనం సాధన మనస్సులో రాగము చోటు చేసుకొనగానే మనస్సు మోహమునకు గురి అంటే సింపుల్ యాజ్ ఇట్ రాగం తోతగానే వెంటనే రెప్పపాట్లో మోహంగా మారిపోయింది ఏమిటయ్యా అంటే నా వస్తువులు ఇక్కడే పెట్టానే కనబట్టలేదు నా కళ్ళజోడు కనబట్టలేదండి బాబు కళ్ళజోడు లేకపోతే ప్రపంచం లేదు ఏమిటో సాధకులందరికీ కళ్ళజోడు కనబడుతుంది సాధకు ఈ కళ్ళజోడు లేకపోతే ఏం కనబట్టలేదుగా మరి ప్రపంచం అందుకని కళ్ళజోడుకి సంస్కృతంలో పేరుంది సులోచనములు సులోచనం అంటే ఏంటి లోచనం అంటే దృష్టి సులోచనం అంటే మంచి దృష్టి సద్ దృష్టి సద్దర్శనమును కలిగించేదానికి సులోచనం అని పేరు కొంతమంది పేరు సులోచనమ్మ అని నేను తొంభై ఆరులో చల్లపల్లిలో పని చేయడానికి వెళ్తే ఒక ఆవిడ సులోచనమ్మ గారు వచ్చి కలిసింది ఏమంటే మీకు అవతార మెహర్ బాబా తెలుసా అని అడిగింది నాకు తెలియదు అయ్యో తెలియపడవాడు మన ఆఫీస్ పక్కనే ఉందండి అని నన్ను పట్టుకెళ్లి పరిచయం చేసింది మనకి ఎంపీడీఓ గారు వచ్చారు సులోచనమ్మ గారు తీసుకెళ్లి అవతార మెహర్ బాబా సెంటర్ లో పరిచయం చేస్తే అక్కడ ఈ నా మా గురుదేవులు అందరూ మహానుభావులు యోగిరామ్ గారు నిర్భయానంద గారు ఇత్యాది వాళ్ళందరూ మహానుభావులు పెద్దలందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు ఆ పడమట వీధిలో ఉన్నటువంటి దృగ్దీక్ష సాంప్రదాయం వాళ్ళు ఇట్లాగే మెహర్ బాబా సాంప్రదాయం వాళ్ళు ఇట్లా రకరకాల అనేక మంది సాంప్రదాయలు అక్కడికి వచ్చేవారు అందరి పరిచయం అవతార మెహర్ బాబా సెంటర్ జరిగింది ఇప్పుడు ఆవిడ నాకు సులోచనమేనా కదా ఆవిడ పేరు సులోచనమైనా కూడా నా జీవితానికి సులోచన ఎవరంటే ఆవిడే పట్టుకెళ్ళింది నన్ను రండి బాబు పట్టుకెళ్ళింది ఆ చేత్తో పట్టుకెళ్ళేటప్పుడు ఏం చేసిందంటే మీకు పని చేస్తానుండండి అని పంచ సద్గురువుల ఫోటో ఒకటి చిన్న ఫోటో ఒక టేబుల్ మీద పెట్టుకునే ఫోటో తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నూతన సంవత్సర కానుక అని పంచ సద్గురువుని పరిచయం చేసింది అప్పటి వరకు తెలియదు అంటే కొంతమంది తెలుసు కానీ ఇంత లోతుగా తెలియదు ఇప్పుడు చెప్పినంత జ్ఞానం లేదు అప్పుడు అప్పుడు ఏదేదో రకరకాలుగా బుర్ర ఎక్కడో పోయేదాం ఎందుకని అప్పుడు శాస్త్రాలు చదివేదశలోనే ఉన్నా ఇంకా ఇంకా ఇంత అనుభవ జ్ఞానం లేదు అందువల్ల ఇట్లా కాదండి అని ఆవిడ అక్కడికి పట్టుకెళ్ళి మహానుభావులు అందరినీ పరిచయం చేశారు కాబట్టి నీ జీవితంలో ఎవరెవరైతే ఈశ్వరుణ్ణి చూపెడతారు ఎవరెవరైతే నీకు నీ నిన్ను నీకు పరిచయం చేస్తారు ఎవరెవరైతే నీ స్వరూప జ్ఞానాన్ని నీకు తెలియజెప్తారు వాళ్ళందరూ నీకెవరు సులోచనములు వాళ్ళే నీ జీవితానికి సులోచనం దృష్టి సరి చేస్తారు అనమాట వాళ్ళు సృష్టిని సరిచేసేది ఏం లేదు దృష్టిని సరిచేయటమే ఇంతకు మించి వేరే ఏమిటి సదా ఏ విషయములందు రాగము పెరవేసుకుని ఉన్నదో ఆ విషయములను పొందుటకు మనస్సులో కోరిక జనించును అంతే రాగమును అనుసరించే మోహము రాగముననుసరించే కోరిక దానినే ఇచ్చా అని ఆచార్యులు తెలియజేస్తున్నారు విగతే అంటే ముక్ అంటే ఏమిటి స్ట్రైట్ గా చెప్పింది భగవద్గీత స్ట్రైట్ నిర్ణయంగా చెప్పింది విగతేచ్ఛా భయక్రోధో ఎస్తథా ముక్త ఎవడైతే వాడి మూడవస్థలరో ఇచ్చని భయాన్ని క్రోధాని విడిచేశాడు శాశ్వతంగా విడిచేశాడు వాడు ముక్తుడు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ నువ్వు బ్రహ్మనిష్యుడివేనా ఏమండి నీకు సాలోక్యముక్తి వచ్చిందా సామీప్య ముక్తి సారూప్య ముక్తి వచ్చిందా సాహిత్య ముక్తి వచ్చిందా ఇంత నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు భయము క్రోధము అనేవి నువ్వు శాశ్వతంగా విడి చేసావు ఏమైపోయినప్పుడు సహజంగా అయిపోయేవాడు బ్రహ్మణేశ్వరుడు అలా విడవగలుగుతాడు మిగిలిన వాళ్ళు విడవలేడు ఏదో ఒక సందర్భంలో ఈ మూడు బయటకు వస్తూ ఉంటాయి ఇచ్చా భయము క్రోధం వీటికి పునాది ఎక్కడ ఉంది రాగంలో ఉంది కాబట్టి జాగ్రత్తగా గురుమంత్రమనే గృద్దల చేత ఈ పుట్టని బాగా తవ్వి ఈ రాగమనేటటువంటి మొలకని తీసియాలి వేరు కూకటి వేరుతో సహా తీసియాలి రాగం అనే ఒకటి వేరే తీసేస్తారో ఇక అందులో నుంచి మోహము రాదు కామము రాదు క్రోధము రాదు చదువు ఇదియే కామము లేక కోరిక అంతే రాగము బంధమును కలిగించి కోరికను కదిగించు ఏమండి కోహం బంధ అనే విచారణ జరుగుతుంది ఇప్పుడు బంధం ఎందులో ఉంది అంటే కాల్లోనూ కన్నులోను లేదు బుద్ధిలో ఉంది బంధం అనే లక్షణం ఎక్కడ ఉందయ్యా అంటే బుద్ధిలో ఉంది ముక్తనే అనే లక్షణం కూడా ఎక్కడ ఉంటుంది ఆ బుద్ధిలోనే ఉంటుంది బుద్ధి రాగద్వేష భయాదియుక్తమై ఉన్నప్పుడు